గణపతిజింహవామహే కవి కవీనాశ్రవస్త జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణానస్ బన్నో సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతందే గురు పరంపరా ద్రం కమదేవాశ్యేనాక్షజ్రాంగై వంశస్తమోహిషేమదేవృతం జాజు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన కోషా విష్వేదా స్వస్తి నష్టోరిష్టమే స్తిన బృహస్తగర్గ్రాతు ఓ శాంతి శాంతి శాంతి యోస్తి కల్పితం పరమా నాస్ పరతంత్రావృత సరమా దీంట్లో మొదటి సగం మనం చూసాం ఏదైతే కల్పితము ఉంటుందో కల్పితమైనటువంటి ఆరోపము సంవృత్తి అంటే ఆరోపించటం ఒక కల్పన చేస్తాం ఈ దీన్నే ఈ భాష కొద్దిగా మార్చి మీకు బ్రహ్మసూత్ర భాషల్లో దీన్ని ప్రస్తావించారు కొద్దిగా భాష మార్చి ఎలాగంటే అధ్యాస రెండు రకాలు ఒకటి భ్రాంతిపూర్వకమైన అధ్యాస అంటే త్లాడు చూసి పాములో కూడా అదే అధ్యాస రెండవది శాస్త్రము చేత ఆచేయబడే అధ్యాస దానికి దృష్టాంతం ఏం యథా సాలగ్రామశిలాయాం విష్ణుబుద్ధి శంకరుల దృష్టాంతం అది శాస్త్రీయమైన అధ్యాస సాలగ్రామశిలు ఉంటుంది దాని ఎందు విష్ణుబుద్ధి అక్కడ ఎలా చెప్తారంటే సాలగ్రామ శిల అంటే జ్ఞానం అవుతుంది విష్ణువు అంటే ఉపాసన అవుతుంది ఇదార్ పాయింట్ ఇది ఏమిటండి అంటే పసుపు ముద్ద అంటే జ్ఞానం అవుతుంది గణపతి అంటే ఉపాసన అవుతుంది ఎందుకంటే అది ఏమిటనే ప్రధానికి అదే ప్రశ్నకి అది ఏమిటది పసుపు ముద్ద అది జ్ఞానం యథాతథంగా తెలుసుకుంటే జ్ఞానం ఎలా ఉందో అలా తెలుసుకుంటాం వ్యావహారికం కానీ అది గణపతి అంటే మొదలకు జ్ఞానం కాదు ఉపాసన ఇది అధ్యారూపం అంటే పసుపు ముద్ద మీద గణపతిని అధ్యారోపం చేస్తాం దాన్ని శాస్త్రీయమైన అధ్యాస అంటాన్ని ఎందుకోసం చేశారంటే ఉపాసనను సంభవం చేయటం కోసం లేకపోతే ఉపాసన సంభవం కాదు ఉపాసన చేయలేకపోతారు ఇప్పుడు మీరు విష్ణువును ఉపాసించాలి అంటే విష్ణువు వైకుంఠంలో ఉన్నాడంటే ఎలా ఉపాసిస్తారు లేదా విష్ణువు అంతటా ఉన్నాడంటే ఎలా ఉపాసిస్తారు సర్వవ్యాపకుడన్నా వైకుంఠంలో ఉన్నాడన్నా ఉపాసించలేదు వచ్చి మనం ఎదుర్కొన్నా నిలబడితే ఉపాసించాల్సి ఉంటుంది గెస్ట్ వచ్చి మన ముందు నిలబడితే ఆయనకి ఏదైనా మీరు సేవ చేయగలుగుతారు ఆయన ఆయన మహాపురుషుడు అవధికలు కూర్చున్నాడంటే ఏం సేవ చేస్తారు సో కానీ విష్ణు విషయంలో మీరు సాలగ్రామశిల తీసుకుని సాలగ్రామశిల తీసుకుని దాని ఎన్ను విష్ణు భావన చేయటం కాబట్టి విష్ణువు భావన చేత అక్కడ దర్శింపబడతాడు తప్ప అక్కడ విష్ణువు దాంతో దూరి కూర్చున్నాడనే అభిప్రాయం కాదు ఎనివే కాబట్టి కల్పిత సంవృత్యా అస్తి పరమార్థేన అసౌ నాస్తి శాస్త్రము శిక్షా శిష్యుడు అనే ద్వైతమేది కలదో అది కల్పితమైన సంవృత్తి చేతమే అది ఉన్నది అంటే సంవృత్తి కాదు సంవృత్తి నేను మర్చిపోయా తకారం మీద ఇంకో తకారం ఎక్కడు పెడుతూ ఉంటాను సంవృత్తి సంవృత్యా అన్నప్పుడు తా రావచ్చు పక్కన యకారం ఉండబట్టి అనచిచ ఎఫరేవాస్త నత్వచి సంవృతి అన్నప్పుడు తాకింద రాదు ఎందుకంటే అచ్చు పక్కన ఉంది కాదు సంవృత్యా అన్నప్పుడు తాకింద తా వస్తుంది ఎందుకంటే అచ్చు పక్కన లేదు కాబట్టి ఏకారం పక్కన ఉన్నది కాబట్టి కల్పిత సంవృతి చేత ఏది ఉందని మనం భావిస్తామో అది పరమార్థంగా లేదు దీనికి గణపతి పూజను దృష్టాంతంగా చెప్తారు ఎలాగంటే గణపతి పూజ చేణపతి పూజ మీరు చేయాలనుకోండి ఇప్పుడు గణపతిని ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు కైలాసంలో గణపతి ఉన్నారంటే ఎలా పుట్టుకొస్తారు ఆయన్ని అందుకోసం కైలాసంలో ఉన్న గణపతిని ఇక్కడ భావన ద్వారా ప్రతిష్ఠింపాలి కాబట్టి ఏం చేస్తామంటే నాయుస్సు మీకు అనుకూలంగా ఇబ్బందికరంగా లేదు జూయి జూయి జూయిన నాయుస్సులో పాఠం ఎందుకు అవుతారు ఇది కట్ చేయండి ఈ ఫ్యాన్ ఈ రెండు ఫ్యాన్లు చాలు ఈ ఫ్యాన్ కట్ చేయాలి అది కంట్రోల్ లేదు అది సొంత నయం సో గణపతి పూజ సంభవం కావాలి అంటే గణపతి పూజ జరగాలి అంటే గణపతిని ప్రతిష్ఠ చేయాలి అంతైతే ఏం చేస్తాం పసుపు ముద్ద తీసుకుని ఆ పసుపు పసుపు ఇంట్లో ఉంటుంది అందుకోసం పసుపు ఇంట్లో ఉంటుంది వెంటనే ఊపుల డబ్బాలో ఉంటుంది తణువుకోక్కర్లేదు సిద్ధంగా ఆమెను అడిగితే ఇస్తాను తడిచేసి పసుపు ఉంటే ఇస్తాను తర్వాత దాన్ని విసర్జన ఉంటుంది మళ్ళీ ఊరు బయటకు దగ్గర వెళ్ళక్కర్లా చక్కగా సాంబార్లో పరచుకో అందుకోసం పసుపు సెలెక్ట్ చేశాను తర్వాత పసుపు ఒక రకంగా మంగళద్రవ్యం కూడా మంగళ ద్రవ్యం ఎందుకైంది అదే ఋషుల దర్శనంలో అది ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా స్త్రీలు ఈ బట్టలు ఉండేటప్పుడు నూతి దగ్గర పూర్వకాలం నుయ్యి ఉండేది ఆ నూతికి ఒక పడి అని అని అక్కడ నీరు సిమెంట్తో చేసి సిమెంట్ తర్వాత వచ్చింది అప్పట్లో సిమెంట్ కూడా ఉండేది కాదు అక్కడ నీరు ఉండేది మట్టి నీరు ఉండేది ఓ ఇటకలు వేసుకున్న ఆ ఇటకల మీద నిలబడి చేసేవారు ఏం చేసినా కాళ్ళకి ఆ నీరు ఎప్పుడు తగులుతుంది ఆ నీటిలో హెల్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది బ్యాక్టీరియా అయితే వాటర్ బాటల్ బ్యాక్టీరియా అయితే చెప్పని Soil bacteria ఉంటుంది ఆ సాయిల్లో బ్యాక్టీరియా ఉంటాయి అవన్నీ కూడా శరీరంలోకి ఆ నీటి ద్వారా కాళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం కాళ్ళకి పసుపు రాసుకోమంటాం పసుపు చక్కటి యాంటీ బ్యాక్టీరియల్ చేతులకి యాంటీసెప్టిక్ విచ్ ఈజ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్ మీన్స్ యాంటీ బ్యాక్టీరియా సరే చేతులకి పసుపు రాసుకుంటే నీళ్లలో ఎప్పుడూ ఉంటారు కనుక అస్తమానం నీళ్లతో వ్యవహారం చేస్తూ ఉంటారు గిన్నెలు తోపోవడం అనేది అని చేతులకు కూడా పసుపు రాసుకుంటే మంచిది ముఖానికి కూడా రాసుకుంటాయి సో అది ఆరోగ్యానికి మంచిది ఏ ఆరోగ్యానికి మంచిదో అది మంగళ మంగళకరము అని అలా చెప్పారు ఇది నాట్ ది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మంగళకరము అలా చెప్పారు ఆ తర్వాత ఆరోగ్యం సంగతి మర్చిపోయారు మన వాళ్ళు అది మంగళకరము అని అది అటర్ చెప్తుంది పోనీ తులసి కూడా అలాగే వచ్చింది తులసి కూడా సో అంటే ఒక రెలిజియస్ కలర్ దానికి ఇచ్చినట్లయితే అది దాని యాక్సెప్టబిలిటీ చాలా బాగా పెరుగుతుంది అందుకోసం నీ రెలిజియస్ కలర్ ఇచ్చారు ఒకప్పుడు అందరూ విద్వాంసులందరూ దేశాల దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది శాస్త్రం వేదం చదువుకుండా కూడా ఎవడూ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది కాదు వెళ్ళిపోతూ సముద్రం దాటితే పాపము అని ఒక వెళ్ళం మానేసం ఒక రెలిజియస్ కలర్ ఇటు పాజిటివ్ అయినా అంటే నెగిటివ్ అయినా పుణ్యం అంటే ఒక రకమైన కలర్ పాపం అంటే ఇంకో రకమైన కలర్ దానివల్ల సమాజంలో యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది ఎనీవే ఆ పసుపు ముద్ద రెడీగా దొరుకుతుంది దాన్ని తీసుకొస్తారు అక్కడ పెడతారు ఇది పసుపు ముద్ద నవ్వు ఆ పసుపు ముద్ద ఎందు కల్పిత సంవృతి దాని ఎందు మనం తెలిసి పసుపు ముద్దను చూసి గణపతి అని వాడు చూసి పాము భ్రమపడ్డట్టుగా పసుపు ముద్రను చూసి గణపతి అని భ్రమపడం గణపతిని ఆరోపణ చేస్తాం అధ్యారోపణ చేస్తాం కల్పిత సంవృతి ఎప్పుడైతే మనం గణపతిని కల్పన చేస్తామో భావన కల్పన అంటే సంకల్పం సంకల్పము అన్న ఒకటే సంకల్పం చేయటం భావన భావన చేస్తే అవాహయాన్ని ధ్యాయాన్ని అవాహయాన్ని పూజ అంతా ఉంది తర్వాత అయిన తర్వాత ఏమిటి యోస్తి కల్పిత సంవృత్య పరమార్థేన నాస్తి చేశారు పరమార్థంగా లేదు అంచేతనే విసర్జయా గణపతిని యథాస్థానం ఉద్వాసయామి గణపతిని ఉద్వాసన చెప్పేటువంటి అర్థం ఏమైనా ఉద్వాసన అంటే మీ డిక్షనరీ మీనింగ్ ఏమిటో తెలిసినా వెళ్ళగొట్టుట మీరు డిక్షనరీ చూసుకోండి సాంస్క్రీట్ ఇంగ్లీష్ డిక్షనరీ కానీ సాంస్క్రిత్ తెలుగు డిక్షనరీ కానీ చూసుకుంటే ఉద్వాసయతి అంటే వెళ్ళగొట్టుకున్నారు అంటే పంపించేస్తున్నారు గణపతిని పంపించేయడం అంటే ఏంటండి ఇంకా ఆ భావన చేయటం మానేస్తాము ఇానం ఉద్వాసయామి భావన చేయటం మానేస్తాను అంటే మంత్రం కూడా ఎలా ఉంటుందంటే ఇంతవరకు జరిగిన పూజ యజ్ఞము అని పేరు ఆ పూజకి ఆ యజ్ఞము ఎలా సంభవమైనది ఈ కల్పిత సంవృతి వలనమే ఈ యజ్ఞము సంభవమైనది యజ్ఞం అంటే పూజ యజ అంటే పూజించడం అవచ్చు అంచేతనే ఇంకీ సంవృతి ఆఖరైపోతుంది పరమార్థంగా ఈ సంవృతికి పరమార్థం అది కాదు పసుపుంత విఘ్నేశ్వరుడు పరమార్థం అవుతుంది కాబట్టి ఆ సంవృతికి పురుస్థా పెట్టడం పెట్టడం కోసం ఆ మంత్రం చదివేస్తారు ఆ మంత్రం కూడా ఏమిటి తెలుసిన యజ్ఞేమజ్ఞమ యజంత దేవా అని చదువుతాడు యజ్ఞేనా యజ్ఞం యజ్ఞంతో అన్నారంటే ఇంక పూజ అయిపోయినట్టే లెక్క ఇంకా వడ్డంలో భోజనాలు పెట్టేస్తారు ప్రసాదం పెడతారని ఖాయమే ఆ మంత్రం వినగానే అందరికీ ఉత్సాహం లేచి వస్తుంది యజ్ఞేనా యజ్ఞం యజ్ఞం అనగారు అమ్మాయ్య అయింది ఎక్కడికా పొరుగు పూజలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది అమ్మాయ్య అందరికీ కొంచెం అదే సింపుల్గా పెట్టుకుంటే ఈజీగా పెట్టుకొని దాన్ని ఇన్ టైంలో గుడ్ టైంలో చూసుకుంటే బాగుంటుంది సహస్రనామ పూజనే పదిన్నరకి మొదలు పెడితే అది ఒంటి గంటన్న రేపు గుర్తవుతున్నట్టు కాకుండా అప్పుడు అమ్మయ్య పోండరబాబు ఎక్కడితో తేలిందని కల్పిత సంవృతి యోస్తి కల్పిత సంవృత్యా పరమార్థేన నాస్తి సౌ కాబట్టి ఆ కల్పిత సంవృతికి వాల్యూ ఉన్నది ఆ సందర్భంలో కానీ అదే పరమార్థం కాదు ఈ విషయాన్ని మనం చూసాం కాబట్టి గురువు శిష్యుడు ఇదంతా కూడా కల్పిత సంవృతి జ్ఞాతే ద్వైతం న విద్యుక్తం ఇప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ పరతంత్రాభిసం సత్ నాస్తి పరమాథత పరతంత్రాభిసం పరతంత్రము అంటే పరకీయశాస్త్రము పరకీయశాస్త్రము అంటే వైశేషిశాస్త్రం అంటే ద్వైత శాస్త్రం ఈ వైశేషిక శాస్త్రంలో వాళ్ళు ఏమంటారంటే పరస పరతంత్రాభిసంవృత్యా స్యాత్ వాళ్ళ తంత్రము అంటే శాస్త్రం పర అంటే వైశేషకులు ఇక్కడ అద్వైతికి పరులు ఎవరు ద్వైతులు అద్వైతికి ఆపోజిట్ ఎవరు ద్వైతి సో పరతంత్ర వాళ్ళ యొక్క అభిసంవృతి అంటే వాళ్ళ యొక్క సిస్టమ్ ప్రకారంగా ఏది ఉంటుందో వాళ్ళ సిస్టమ్ ప్రకారంగా ఏమున్నాయో తెలిసిన పదార్థములు ఏడు సప్త పదార్థ ఏడు పదార్థము ఎలా ఉంది విన్నాను కానీ పదార్థము ఏడు అంటే అటు ఐదు కాదు ఇటు వందా కాదు వందంటే సైన్స్ ప్రకారం వంద ఐదంటే వేదాంతిక్ మోడల్ ఒకటి ఉన్నది పంచ ఇంద్రియములకు తగ్గట్టుగా పంచ విషయములు అటు ఐదు కాదు ఇది ఏడు కాదు సప్త పదార్థ ఏడు విధుల సప్త పదార్థములు ద్రవ్యం గుణ క్రియా జాతి సమ సంయోగ సమవాయ అభావ అభావం పదార్థం ఈ టార్కి యొక్క స్కీమ్ దా అంత అసందర్భమైన స్కీమ్ అనేది కానీ మీకు చెప్పారు అయితే వాళ్ళు కణములు అవి చెప్పారని కొన్ని పరమాణువులు కణములు అవి చెప్పారు అంటే ఎక్కడ ఏ అంటే పాశ్చాత్య దేశాల్లో ఇంకా డాల్టర్ని అనే ఆయన ఒకడు ఆ అటామిక్ థీరీని చెప్పడానికి చాలా ముందే వీళ్ళు అటామిక్ థీరీని చెప్పారు దానిపై ఏదో సందేహం లేదు అయితే డాల్టన్స్ ఎటామిక్ థీరీ ఆయన ఉండగానే దాన్ని పక్కన పెట్టారు అదే ఫైనల్ ఏం కాదు ఇప్పుడు డాల్టన్ సటామిక్ థీరీ అంటే అది హిస్టారి హిస్టారిక్ వాల్యూ తప్ప అంతకంటే ఎక్కువ వాల్యూ దానికి లేదు ఇప్పుడంతా క్వాంటమ్ మెకానిక్స్ ఈవెన్ ఈ కంప్యూటర్స్ని చూసారా ఇదంతా కూడా క్వాంటమే క్వాంటమ్ థీరీ నుంచే వచ్చింది కంప్యూటర్సు ఈ కంప్యూటర్స్ అంటే మీకు ట్రాన్సిస్టర్స్ బేసిస్ మీద ఉంటాయి కంప్యూటర్స్ ట్రాన్సిస్టర్ అంటే ఇట్స్ ఎ పర్టికులర్ స్విచ్ ట్రాన్సిస్టర్ ఎలక్ట్రానిక్ స్విచ్ మాలిక్యులర్ స్విచ్ అంటే చాలా చిన్న స్థాయిలో ఉండే స్విచ్ ఆ స్విచ్ ఏమిటంటే ఇటు లెఫ్ట్ నుంచి రైట్కి ఎలక్ట్రిసిటీ పాస్ అవడానికి అది అలౌ చేస్తుంది రైట్ నుంచి లెఫ్ట్కి అలౌ చేయ అయితే వాల్వ్ కొన్ని వాల్వులు ఉంటాయి పైనుంచి కిందకి ఆ వాల్వ్ నీటిని ఎలా చేస్తుంది కానీ కింద నుంచి బయటకు వెళ్తారంటే మూసుకుంటుంది ఈ పంపులకి సబ్మర్సిబుల్ పంపుల్లోనూ వాటిల్లోనూ వాల్వ్ వన్ వే వాల్వ్స్ ఉంటాయి అలాగే స్విచ్ మన ఎలక్ట్రిక్ స్విచ్ అలా కాదు మన ఎలక్ట్రిసిటీ బల్బు ఇటు నుంచి ఏదైనా వెళ్ళొచ్చు అటు నుంచిదైనా ఆ వైద్యను ఎటు అటు వెలుగుతుంది బల్బు ఫ్యాన్ పెరుగుతుంది కానీ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అంటే ఇట్నించట్టు ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అట్నించిటు పాస్ కాదు ఇట్నించటటు ఇంచుమించు రెసిస్టెన్స్ ఏమి ఉండదు అట్నించుటూ చాలా వెరీ హై రెసిస్టెన్స్ ఉంటుంది సో దట్ ఈస్ ది స్విచ్ డయోడు ట్రయోడు వాటి స్థానంలో ఈ ట్రాన్సిస్టర్స్ వచ్చాయి ఆ ట్రాన్సిస్టర్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్వాంటమ్ మెకానిక్స్ క్వాంటమ్ మెకానికల్ ప్రిన్సిపల్స్ డాల్టన్సీ థీరీ ఏమీ లేదు సో ఎనీవే ఈ వైశేషికులు ఆ విధంగా చాలా ప్రాచీన కాలంలోనే మంచి మంచి అణువు అని ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పిన మాట వాస్తవం కానీ ఎంతసేపు హిస్టరీనే పట్టు కూర్చోకూడదు ఎందుకు ప్రోగ్రెస్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఫస్ట్ సో వాళ్ళ సిద్ధాంతంలో ఈ అణువులు వాటి గురించి చెప్పిన మాటలు వాళ్ళ కాలానికి మించిన విజ్ఞానం అని మనకు సైన్స్ దృష్టిగా చూసినట్లయితే అది ఒక్కటి మినహాయిస్తే వాళ్ళు చెప్పింది ఏది సందర్భంగా ఉండదు వాళ్ళు ద్వైతాన్ని బాగా దృఢం చేసి పెడతారు కాబట్టి వాళ్ళ పదార్థాలు ఎలా ఉన్నాయి చూడండి సంయోగము అంటే ఇది దీని మీద ఉంది కదా అది సంయోగం అదో పదార్థం సమవాయము అంటే ఈ వస్త్రము దారములయందు ఉన్నది వెడదీయరాని విధంగా ఉంది కదా అనిచేత దానికి సమవాయము అనిపే అభావము అంటే ఈ టేబుల్ మీద ఏనుగు లేదు అదో పదార్థం ఎనిమిది ఏనుగు లేదు కదా ఇదో ఇవి వాళ్ళ లెక్కలు సప్త పదార్థ ఏడు పదార్థములు అంటే ఏడు వస్తువులు ఉన్నాయి సో వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఈ ద్వైతుల సిద్ధాంతం ప్రకారంగా ఏది ఉంది ఉందని వాళ్ళు అంటారో సార్ పరమార్థత నాస్తి అది యథార్థంగా ఉన్నది కాదు సో అంటే గురువు శిష్యుడు దేవుడు జీవుడు ఒక రకంగా సిమిలర్ కదా రాజు ప్రజ రాజు ప్రజ ఇప్పుడు ఏమైపోయింది రాజు ప్రజ అనే వ్యవస్థ పోయింది కదా ఒకప్పుడు ఎలా ఉండేది రాజు అంటే రాజు రాజే ప్రజ ప్రజే ప్రజ రాజు కాడు రాజు ప్రజ కాడు అలా ఉండేదా ఇప్పుడు ఏమైపోయింది రాజు ప్రజ ఇంటర్చేంజ్ అయిపోయింది ప్రజ ప్రజారాజ్యం అంటే అర్థం ఏంటి ప్రజలే రాజు సో నేనంట దాకా రాదు ఈవేళ ప్రజ ఈవేళ ప్రజ రేపు రాదు కాబట్టి ఆ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది కదా ఎందుకు చిన్నాభిన్నమైందో తెలిసిన మౌలికంగా అటువంటి వ్యవస్థ యథార్థం కాదు అంచేతనే చిన్నాభిన్నమై మౌలికంగా అదే సత్యమైతే చిన్నాభిన్నం అవరు అన్నాడు సత్యం ఎప్పుడు చిన్నాభిన్నం కాదు కల్పితం కనుకనే చిన్నాభిన్నమైపోయింది దేవుడు జీవుడు ఇది ఇది ఒక మౌలికమైన సత్యము భేదము అని వాళ్ళని అంటారు అది కూడా సత్యం కాదు ఆ అజ్ఞానము ఆ కల్పిత సంవృతి ఉన్నంతకాలము భేదము భాషిస్తుంది తప్ప ఆ కల్పనను మీరు జ్ఞానం చేత తిరస్కరించిన వెంటనే వీరే దేవుడై కూర్చుంటారు కాబట్టి దేవుడు జీవుడు అనే కూడా పరమార్థముగా లేదు ద్రష్టాదృశ్యము ఇటువంటి మౌలికమైన ద్వైతములు కూడా పరమార్థంగా లేవు పరతంత్రాన్ని అనుసరించి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ లెక్క వేస్తూ ఉంటారు కానీ అవి వాస్తవంగా లేదు ఇంట్లో ఇంకో రహస్యం ఏంటంటే గురువు శిష్యుడు ఉన్నారనుకోండి యథార్థంగా పాఠాన్ని ప్రేమతో చెప్పాలి అని ఆ ప్రేమను కలిగి పాఠాన్ని చెప్తున్నప్పుడు గురువు ఉండడు పాఠమే ఉంటుంది గురువు ఉండడు తత్వాన్ని మనం ప్రేమతో తెలుసుకోవాలి అనే శ్రద్ధతో చదువుకునే సందర్భంలో చదువు ఉంటుంది జ్ఞానం ఉంటుంది తప్ప శిష్యుడు ఉంటుంది గురువు గురువుగా శిష్యుడు శిష్యుడుగా ఉన్నంత వరకు ఉండదు మీరు లోకంలో చాలా చోట్ల గురువు అలా మోసం గురు ఆయన గురువే ఇంకా ఆయనే గురువు వీడు శిష్యుడే వీడు బతుకంతా వీడు ఆయన గురువే ఆ పరిస్థితి మీకు ఎక్కడ కనపడుతుందో చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది ఆ పరిస్థితి ఆ పరిస్థితిలో మీరు ఫిక్స్ అయిపోతే అక్కడ చందాలు వసూలు చేయడం ఉంటుంది తప్ప చందాలు వసూలు చేయడం భోజనాలు వడ్డించడం పందిళ్లు వేయడం ఇలాంటివి ఏవో ఉంటాయి సేవ ఏదో సేవ ఉంటుంది మంచిది రోడ్లమ్ తిరగడం కంటే మంచిది కదా సో అలాంటి సేవ ఏదో ఉంటుంది తప్ప చదువు ఉండదు అంచేతనే ఆశ్రమాల్లో ఏళ్ళు అయిపోయినా వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకి చదువు సంధ్యా ఏమి ఉండదు జ్ఞాన వికాసం ఏమి వాళ్ళు అలాగే ఉంటారంట ఆశ్రమంలో ప్రభా ఉండిపోతారంట ఒక కొన్ని సంవత్సరాలు వాడు ఆశ్రమంలో ఉన్నాడంటే వాడికి నేర్చుకోవడం మానేస్తే చాలా కాలం అయిపోయిందని మీరు వాడి ముఖం చూస్తే చెప్పచ్చు సో ఎందుకంటే ఆ గురువు ఆయన గురువు నేను శిష్యుడి మీరు ఫిక్స్ చేసి కూర్చుంటాడు గురు శిష్య భేదము అది పరమ సత్యమని ఫిక్స్ చేసి కూర్చుంటాడు ఇంకా ఆ భేదాన్ని పరమసత్యం అనుకున్నవాడికి ఇంకా చదువు ఏమిటి వీడో పర్సనాలిటీలో వీడు ఫిక్స్ అయిపోతాడు ఆయన ఇంకో పర్సనాలిటీలో ఆయన ఫిక్స్ అయిపోతాడు పర్సనాలిటీలో ఫిక్స్ ఓపెన్నెస్ ఉండదు క్రియేటివిటీ ఉండదు అంటే చదువు ఉండదు అని కాబట్టి ఈ శిష్య గురు అనేటువంటి ద్వైతం కూడా కల్పిత సంవృతియే అది కూడా యథార్థంగా లేదు ఎశ్చరతంత్రాభిసంవృత్యా పరశాస్త్రవ్యవహారేణ సదార్థ ఏ పదార్థమైతే పరతంత్ర అభిసంవృతిచే ముందును పరతంత్ర అభిసంవృతి అంటే పరశాస్త్ర వ్యవహారము పరశాస్త్రము అంటే వైశేషిక శాస్త్రం వాళ్ళ వ్యవహారం ఆ శాస్త్రం వ్యవహారం ఉంటే అలాగే ఉంటుంది అది ఫిక్స్ కొన్ని సిస్టమ్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఒక స్ట్రక్చర్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆ స్ట్రక్చర్లో ఆ మూసలో పడిపోయి ఉంటారంటే ఆ మూసలో పడిపోయారంటే ఇంకా దాని నుంచి బయటికి రాలేదు ఆ మూసే ఆ మూసలో ఉండడం సో ఆ విధంగా ఈ వైశేషిక దాన్నే తంత్రము అంటారు తంత్రము అంటే కల్ట్ తంత్రం కల్ట్ ఆ మోసలో పడుకోవడం ఇప్పుడు కొన్ని కొంతమంది ద్వైతాచార్యులు ఉంటారు వాళ్ళ దగ్గరికి మీరు అప్రోచ్ ఇవ్వాలంటే ఆ వేషం ఉండాలి ఆ కట్టు ఉండాలి ఆ బొత్తు ఉండాలి ఆ జుట్టు ఉండాలి మీకు నచ్చినా నచ్చిపోయినా అవి ఉండాలి వాళ్ళు కొన్ని సిస్టమ్స్ పెడతారు ఆ సిస్టమ్స్లో భాగమైపోవాలి భాగమైపోయి ఆయన గురువు వీడు శిష్యుడు ఆ శిష్యుల్లో కేటగిరీలు ఉంటాయి ఫస్ట్ లెవెల్ ఫస్ట్ టైర్స్ ఇష్యూలు రైల్వే కంపార్ట్మెంట్ ఫస్ట్ రైల్వేలో ఫస్ట్ టైరు సెకండ్ టైరు థర్డ్ టైరు ఉన్నట్టుగానే అతడు కూడా ఫస్ట్ టైర్ శిష్యూలు ఉంటారు సెకండ్ టైర్ శిష్యులు ఉంటారు థర్డ్ టైర్ శిష్యూలు ఉంటారు అలాగా నేను ఒకసారి మహాత్ముని దర్శించడానికి వెళ్ళాను ఇదే మహాత్ములు అయినా మంచి మంచి విషయాలు చెప్పేవారు మరి ఇప్పుడు లేరు వారిని దర్శించడానికి వెళ్ళాను వారిని అలా దూరం నుంచే దర్శించాలండి దగ్గరికి వెళ్ళి దర్శించేది ఏమీ లేదు అని ఉన్నారు వారు నేను అనుకున్నా నాకు కూడా దగ్గరికి వెళ్ళి దర్శనం మాట్లాడాల్సిందేమీ లేదు ఏముంది మాట్లాడి ఇంటర్వ్యూ అని అడిగి లేదనిపించుకోవడం అనవసరం కదా తర్వాత ఇంటర్వ్యూ తీరా ఆయన ఇచ్చేసినా నేనేం మాట్లాడతాను ఆయనతో నాకేమీ నేను అడగాల్సింది కోరాల్సింది ఏమీ లేదు నా దగ్గర ఓకేవారు దర్శనం కోసమే వెళ్ళాను కాబట్టి నేను ఇంటర్వ్యూ అడగలేదు అడిగినా వాళ్ళేమీ ఇవ్వరు కూడా ఎందుకంటే ఒక వీఐపీ అయితేనే ఇంటర్వ్యూలు ఉంటాయి వీఐపీ కానివాటికి డిగ్నేచరీ కాని వాటికి ఇంటర్వ్యూలు అవి ఏమి ఉంటాయి సరే అయిపోయాయి నేను ఈ సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తాను ఆయన వచ్చినప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారు ఆ చేసి వాళ్ళని అడిగాను అండి నేను వారిని దర్శించడానికి వచ్చాను అంటే నా వేషం చూసి సర్లేదు మధ్యాహ్నం మూడింటికి కనపడండి అన్నాడు అంటే మన మహాత్ములు ఎన్నింటికి వస్తారంటే ఐదింటికి వస్తారు ఐదింటికి వస్తే మూడింటికి వచ్చి నేను ఏం చేస్తానండి నాలుగున్నరకి వస్తానంటే నాలుగున్నరకు వస్తే మీ కూర్చుని చోట్ల ఉండదు మూడింటికి వస్తే రెండులో అయితే మానే ఆ వస్తాను వస్తానని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయి మూడింటికి వెళ్ళాను ఆయన ఏం చేశాడంటే మూడున్నర మూడు పావు అయ్యేప్పటికీ వెళ్ళిపోయి నేను కూర్చొని చోటు చూపించాడు మీరు ఇక్కడ కూర్చోండి అంటే ఐదు గంటల దాకా నేను కూర్చుని ఉండాలి అంటే అవును కూర్చొని ఉండాలి అలా కూర్చోలేకపోతాను ఆయన మధ్యలో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఏం చేయాలంటే అప్పుడు ఒక గేటు చూపించాడు అటుపో అని ఇక్కడే కూర్చోవాలి ఇంక ఇక్కడ కూర్చోవాలి తప్ప ఇంకెక్కడే కూర్చోవాలి నేను నాకు ఇచ్చిన సీటు ఇట్ ఇస్ ఏ ప్రివిలేజ్డ్ సీట్ అని తర్వాత తెలిసింది నాకు మొత్తం హాల్ అంతా నాకు అవగతమైన సంగతి ఏమిటంటే నా సీటు ప్రివిలేజ్ది సీటు కొంత నా వెనకాల ఉన్న వాళ్ళకి ఆ ప్రివిలేజ్ కూడా లేదు నా ఎందో ఏదో ఆయన మర్యాద చూపించి ఆ సీటు ఇచ్చాడు ఫ్రమ్ హిస్ సైడ్ హే సీటే సర్వీస్ ఉంది నేను దాన్ని గుర్తించలేకపోవడం నా పొరపాటు సరే నేను అక్కడ కూర్చున్న బుద్ధిమంతులాగా ఐదింటికి వస్తారనుకున్నాను ఐదు బాబు వచ్చారు వాటిని దర్శించి ఓ దండ పెట్టి వ్యవస్థాపన చేసి అయిపోతుంది అది అలా ఉంటుంది ఆ సిస్టమ్ ఆ సిస్టమ్స్ అలాగే ఉంటాయి యూ హ్యావ్ టు ఫిట్ ఇన్ టు అక్కడ ఇంకా మరో మార్గమేము ఉండదు సో ఆ వైశేషిక తంత్రము అసలు ఈ కల్చర్స్ అన్నీ అలాగే ఉంటాయి వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకుంటారు ఆ సిస్టమ్ ఒక టెర్మినాలజీ ఉంటుంది ఒక స్కీమ్ ఉంటుంది మీరు వెళ్ళి ఆ ఫీమ్లో ఆ స్కీమ్లో ఫిట్ అయిపోవాలి ఆ స్కీమ్ వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తారంటే సృష్టి ఆది నుంచి ఉందా అన్నట్టుగా ప్రజెంట్ చేస్తారు అది సృష్టి ఆది లేదు నిన్న కాక మొన్నే మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో కదా యాభై ఆరు నుంచో అరవై ఏళ్ళ నుంచో వంద ఏళ్ళ నుంచో ఉందది లేకపోతే నూట యాభై నుంచి ఉంది ఇప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్తే ఇక్కడ వ్యాసుడు తపస్సు చేసేటంట వ్యాసుడు ఎప్పటి వ్యాసుడ మహాశయ ఆయన ఇక్కడ తపస్సు చేయాలి ఎక్కడ చోటే దొరకబట్టి ఇక్కడే తపస్సు చేసేటంటారు దేవాలయం కట్టేంతకాలం అయిందంటే నూట ఇరవై ఏళ్ళు అయిందంటేవాలయం కట్టి నూట ఇరవై ఇక్కడ వ్యాసుడు తపస్సు చేసేందుకు నీకు అలా తెలిసిందే సో ఆ ప్రశ్నలు అడగరు స్థల పురాణంలో ఆ ప్రశ్నలు ఏం ఆ సమృతి ఏదో ఉంటుంది అక్కడ ఒక స్కీమ్ ఉంటుంది ఆ వ్యవహారాన్ని స్వీకరించడం ఈ వైశేషిక తంత్రం అట్టిది వైష్ణవ తంత్రం అట్టిది తంత్రం కూడా అట్టిది సో శాక్తీయ తంత్రం అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు లక్ష్మీదేవిని పూజ డబ్బు వస్తుంది సరస్వతీ దేవిని పూజ చదువు వస్తుంది పార్వతీదేవిని పూజ చేస్తే శక్తి వస్తుంది అని అలాగేదో ఒకటి తంత్రం ఒకటి పెడుతుంది ఒక స్కీమ్ పెడతాం ఇంతమంది దేవులు ఎక్కడి నుంచి వచ్చారనే మీరు అడిగారనుకోండి అక్కడికి వెళ్ళి వాళ్ళు యమాయానం ఎందుకు వచ్చేదో పెడతారని అడుగుతారు వై యూఆర్ హియర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ దిస్ ఇస్ నాట్ ది ప్లేస్ ఫర్ యాజ్ వెల్ గెట్ అవు ఎందుకంటే వాళ్ళ స్కిన్లో మీరు ఫిట్ కావాలి కాబట్టి ఈ విధంగా పరతంత్ర అభిసంహృతి అంటే అది అదేమిటో మీకు చెప్పడం కోసం నేను ఇలా చేదర్శంగా చెప్పాను అర్థమైంది కదండి పరతంత్ర అభిసంహృతి ఆ పరకీయమైన అంటే అద్వైతానికి విభిన్నమైన ఆ తంత్రంలో ఆ స్కీమ్లో వాళ్ళ వ్యవహారంలో ఏది ఉంటుందో వాళ్ళు దేన్ని కల్పించి పెట్టుకుంటారో అది పరమార్థత నాస్తి కాబట్టి అది యథార్థంగా ఉన్నదేమీ కాదు సహ పరమార్థత నిరూప్యమాణ నాస్తిదేవా దాన్ని మీరు నిరు పరమార్థంగా అంటే ఏమిటి అది దృశ్యము కనబడుతోంది అది ఎవరో పది మంది ఫాలో అవుతున్నారు ఏమిటన్నది వాట్ ఈజ్ దాట్ అని మీరు కనుక కొంత జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నిరూప్యమాణ మీరు దాన్ని పరిశీలించాలి ఎగ్గా వెళ్ళి చూడాలి అది ఏమిటండి అని పరిశీలించాలి సో అదిగో దెయ్యం అనగానే భూత వైద్యుడిని పట్టుకునండి మురమళ్ళ పోయని వాడేమన్నా తీసుకొచ్చేయడం కాపలు తెప్పించుకొని వాడేమో వేపమండలు పట్టుకుని తయారైపోతాడు అలాగే కంగారు పడిపోకూడదు దెయ్యం అంటే భూతవైద్యుని అనుకోవడం ఏమిటి ముందు అసలు చూడండి అసలు ఏమిటి దెయ్యం అంటే ఏమిటనుకుంటారు అసలు దెయ్యమనే పదం ఏమిటి ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ప్రకృతి దెయ్యము వికృతి అంటే సంస్కృత భాషలో దేనిని దేవుడు అంటారో అక్ష తెనుగులో దానిని దెయ్యము అంటారు ఎక్కడ మహాకవి ఆయన రామాయణ ఆయన పుస్తకంలో రాశారు నిర్వచనోప్తార రామాయణము బ్రహ్మదేవుడు గురించి మాట్లాడుతూ నాలుగు మోముల దెయ్యము అంటారు నాలుగు మోముల దెయ్యము నాలుగు ముఖాలు మోము ముఖం నాలుగు ముఖాలుండే దెయ్యం అది కాదు నాలుగు ముఖాలుండే దేవుడు అంటే బ్రహ్మదేవుడు అని కాబట్టి దెయ్యం అనగానేమి అక్కడ దెయ్యం ఉందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే నేను నీళ్లు రాత్రి పెట్టానండి పొద్దున్నేపడికి నీళ్లు లేకుండా అయిపోయండి అని చేతి దెయ్యం తాగేసిందండి లేకపోతే రాత్రి మేము పాలు పెట్టేవండి పొద్దున్న ఎప్పటికి నీళ్లు ఉన్నాయండి దెయ్యం పాలను నీళ్ళగా మార్చేసిందండి చూడ అలాగే నువ్వు కంగారు పడిపోకాయ బాబు మన చుట్టూ ఇంకో కొన్ని మామూలు మనుషుల రూపంలో కొన్ని దెయ్యాలు ఉంటాయి వాళ్ళు చేసి ఉండొచ్చు ఈ పనులన్నీ మా చిన్నప్పుడు ఈ రాత్రి పెరుగు మజ్జిగలో అన్నం వేసేవారు పొడన్నం వేస్తే మొన్నటిపోద్దున్న చల్దీ అన్నము అని పెట్టేవారు ఆ అన్నం కుండలో ఉండేది ఆ కుండకి అది రుచిగా లేకపోతే అది పాడైపోతే దెయ్యం పట్టింది కాబట్టి పాడైపోయింది వీళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి పాడైపోయింది కాదు వీళ్ళతో సరిగ్గా చేతులని సరిగ్గా కడుక్కోక లేకపోతే ఆ మజ్జిగ బాగా పులిసిపోయి లేకపోతే అన్నం సరిగ్గా రెడా వచ్చి అది ఎక్కువ ఫర్మెంట్ అయిపోయి డిజింటిగ్రేట్ అయిపోయి చెడిపోయింది అది చెడిపోతే అది మనం అన్హైజీనిక్గా చేయడం మూలంగా చెడిపోయిందని కాదు దానికి దెయ్యం పట్టింది కాబట్టి చెడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే ఆ దెయ్యాన్ని పోగొట్టే మంత్రం ఒకటి ఆ మంత్రాన్ని చదవడం ఏది చదివికుండకి మంత్రాలు దెయ్యం పోగొట్టడం కోసం ఈ విధంగా కాబట్టి స్వస్తి కల్పిత సమృత్య అలాంటిది అలుగో దెయ్యం అని చదికుండా చూపించి దెయ్యం అంటే మీరు అలా కంగారు దాన్ని స్వీకరించకూడదు నిరూప్యమాన అని పరిశీలించాలి కొంచెం క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోవాలి ప్రశ్న వేయటం అలవాటు చేసుకోవాలి సో పరిప్రశ్నైన సేవయ్య పరిప్రశ్న కూడా ఉండాలి వెళ్ళిపోయి దండం పెట్టేయటం సేవ చేసేయటం ప్రశ్న లేదు మధ్యలో శ్రీకృష్ణరావు చెప్పిన తద్విధ్య ప్రిడిపాతేన పరిప్రశ్నైన సేవయ్య తెలుసుకో తెలుసుకోవడానికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి వెళ్ళి నమస్కారం చేయి సేవ చేయి మధ్యలో ప్రశ్న వేయమన్నాడు పరిప్రశ్న జాగ్రత్తగా సందర్భం చూసి ఏమంటే మీరు ఇది చేస్తున్నారు కదా ఎందుకోసం చేస్తున్నారో నువ్వు ప్రశ్న ఒకటి వేయాలి వేస్తే ఒక ఆయన ఓ మహాత్ముడు ఉన్నారు ఆయనేమో మూడు కోట్లు పెట్టి దేవి ఆలయం కట్టాలి అని విజయవాడలో విజయవాడలో దుర్గా ఆలయం ఒకటి ఉండనే ఉంది మళ్ళీ మూడు కోట్లు పెట్టి ఇంకో దేవాలయం ఇప్పుడు అర్జెంట్గా ఇందుకు చాలా దేవాలయాలు ఉండనే ఉన్నాయి కదా ఆయన్ని నేను ప్రశ్న అడిగాను ఎందుకంటే ఇప్పుడు ఆలయం మీరు ఈ బరువు ఎందుకు ఎత్తుకున్నారు అని ప్రశ్న అడిగాను మరి ఏది కానీ అని అదే ఆయన డిడ్ నాట్ లైక్ దట్ క్వశ్చన్ ఆయన దేవ దేవి ఆలయం మూడు కోట్లు అని చందా వసూలు చేసే ప్రయత్నంలో ఆయన ఉంటే ఈ దేవాలయం ఎందుకండి అనే ప్రశ్న ఆయనకు అంగీకారం కాదు కాబట్టి మనకి ఏమి నిర్ధారణ అయింది హీ నాట్ ఓపెన్ హీజ్ నాట్ ఓపెన్ అండ్ దెట్ ఫార్ హీజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ టు నో ఎనీథింగ్ ఆయన ద్వారా మీరు నేర్చుకునేది తెలుసుకునేది ఏమీ ఉండదు ఊరికే దేవుడికి కడతారు ప్రస్తుతానికి మీరు చందాలు వసూలు చేసినట్లయితే మీరు బాగా చందరూ గట్టిగా వసూలు చేస్తే ఆ దేవి ఆలయంలో మీకు ఏదైనా ఒక పోజిట్ ఇవ్వగలుగుతాడు ఆయన అక్కడి నుంచి సేవ చేస్తూ ఉంటారా ప్రతి నెల ఇక్కడే ఫోన్ చేయాలని అలాంటి మీద చెప్పగలుగుతాడు అదర్ దాన్ దట్ హీ మే నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ మీరేదైనా జ్ఞాన సంపాదించాలంటే ఆయన వల్ల ఏమీ అవ్వాలి దేవాలయంలో సేవ చేస్తూ ఉండమంటాడు సేవ చేస్తూ ఉండడం అంటే దాని అర్థం ఏంటో తెలిసినా ఆ మాట ఆశ్రమాల్లో అలాంటి మాట పాడతారు సేవ చేస్తూ ఉండంటారు సేవ చేస్తూ ఉండు అంటే బయట ఎందుకు పనికిరావు లోపల ఉండు రెండు మెతులు తింటూ ఉండు చేతనైన చెట్లు పనిచేస్తూ ఉండు ఆ చాకరీ అంతా నేను చెప్పిన చాకరీ అంతా చేస్తూ ఉండు బయట నేను ఎందుకు పనికిరావు కాబట్టి ఇక్కడ ఉండు నిన్ను బయటకు పంపించడానికి మొహమాటం ఇంతదాకా నా వంట తిరిగావు కాబట్టి నేను ఇక్కడ అట్టే అర్థం దానికి ఆ సేవ అనే మాటకు అర్థం కాబట్టి ఈ పరతంత్ర అభిసంవృత్యా పరిశీలించాలి పరిశీలించి మనకు అది చూసుకోవాలి చూసినే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి నియూక్యమానం నాస్తివ తేన యుక్తముక్తం అసంగం తేన కీర్తితమితి కాబట్టి ఆత్మ అసంగం అని పైన చెప్పారు మరి ఇవన్నీ ఆత్మస్వరూపంలో యథార్థంగా ఉన్నట్లయితే కర్తృత్వం భోక్తృత్వం నామం రూపం జీవుడు ఈశ్వరుడు అనే భేదము మరి ఇవన్నీ ఉన్నాయి కదా అండి ఆత్మ అసంగము అని ఎలా చెప్పగలరు మీరు అనే అనే శంక ఏదైతే గలదో ఆ శంకని నివారించడమైన ఏమీ కూడా యథార్థంగా లేవు కర్తృత్వ భోక్తృత్వాలు సుఖ దుఃఖాలు ఏమీ కూడా ఆత్మస్వరూపంలో అజ్ఞానం చేత కల్పితమై అన్నట్లుగా భాషిస్తున్నాయి తప్ప యథార్థంగా లేవు అని నిర్ధారించుకున్న తర్వాత మనం ఫైనల్గా కన్క్లూషన్ ఏమిటంటే ఆత్మ అసంగము ఆత్మ ఎందు ఏ రకమైన సంఘము లేదు చూడండి ఈ జీవితంలో మనం దేన్ని కూడా పట్టుకోలేము పట్టుకోలేదు ఇంతవరకు దేనిని మనం పట్టుకోలేదు పట్టుకుందామని ప్రయత్నం చేయడమే తప్ప దేనినే పట్టుకోలేదు పట్టుకోలేకపోయినా ఇప్పుడు కూడా ఏవో కొన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం ఇది పట్టుకుంటాను అది పట్టుకుంటాను మనం ఏదీ పట్టుకోలేము అల్టిమేట్గా మనం దేనిని పట్టుకోలేము పట్టుకోము మన స్వరూపము దేనిని పట్టుకునే స్వభావం కలది కాదు అదే సత్యం చిన్నతనంలో ఎవేవో పట్టుకున్నాం అవన్నీ జారిపోయాయి ఒకప్పుడు పట్టుకున్నది ఫిజికల్ వస్తువు కావచ్చు జారిపోతుంది ఉండదు ఒకప్పుడు రిలేషన్షిప్ కావచ్చు నా తల్లి నా తండ్రి నా సోదరుడు నా భార్య నా కొడుకు నా కూతురు ఇలాంటి రిలేషన్షిప్స్ పట్టుకుంటాం మనం అవి జారిపోతాయి పట్టుకోలేదు జరిపోతాయంటే ఒకప్పుడు భావజాలాన్ని పట్టుకుంటాం భావజాలాన్ని పట్టుకుంటాం అది జరిపోతుంది ఈ వేదాన్నంతా తల్లకిందులుగా వల్లించేయాలి అని ఒకప్పుడు ఒకప్పుడు నేను భావాన్ని పట్టుకున్నాను పట్టుకున్న కొంతకాలం వల్లించాను కూడా తర్వాత అది నిలిపెట్టేశాను పట్టుకోలేదు కెమిస్ట్రీని దాన్ని ఇప్పుడు నువ్వు అగస్సుడు సముద్రాన్ని తాగేసినట్టుగా ఈ కెమిస్ట్రీని అంతని నువ్వేసి దాన్ని తాగే చేయాలి మనలో పెట్టేసుకోవాలి అనేదో కొంత ప్రయత్నం చేశాం అది పట్టుకోలేదు ఇల్లు వాకిలి నాది నాది అని అదో కొంత ప్రయత్నం అది పట్టుకోలేదు ఆఖరికి తెలిసింది ఏమిటంటే మనం ఏమీ పట్టుకోము పట్టుకునేది ఉండదు మన స్వరూపము అసంగము అని మనం గుర్తించాలి కాబట్టి ఇది దీనికోసం శాస్త్రం అని మన అనుభవంలో లేనిది శాస్త్రం ఏమి చెప్పదు మన అనుభవంలో ఉన్న విషయాన్నే శాస్త్రం గుర్తు చేస్తూ ఉంటుంది ఈ స్వరూపము అసంగము నేను చాలా దృష్టాంతాలు చెప్పాను కాబట్టి అసంగం తేనె కీర్తితం తేనా అంటే తేన కారణేనా ఆత్మస్వరూపము నిత్యమో అసంగమో అని వర్ణించబడినది అని ఏదైతే పరిశ్లోకంలో చెప్పారో అది యుక్తముక్తం చాలా బాగా చెప్పారు ఆహా పరతంత్రాభినిష్పత్యా నుండి పరతంత్రాభిసం పాఠాంత రెండు ఒకటే వ్యవహారం అజఃకల్పిత సంవృత్యా ఇది చాలా మంచి శ్లోకం తరచుగా చేస్తారు ఈ పర్టికులర్ శ్లోకం అజఃకల్పిత సంవృత్య పరమాథేన నాప్యజ ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు వస్తుంది పరతంత్రాభినిష్పత్యా సంవృత్యా జాయకేతు సహ సో ఆత్మ ఆత్మ అజము అన్నారు అంటే పుట్టుక లేనిది ఆత్మ పుట్టుక లేనిది అంటే ఇప్పుడు ఈ మాట చెప్పి చెప్పి చెప్పి ఓ క్వశ్చన్ ఒకటి ఉదయం ఓ ప్రశ్న ఉదయిస్తుంది మనస్సులో ఆత్మ అనగానేమి పుట్టుకలేనిది అని అంటే ఈ పుట్టుకలేనిది అనేది అదేదో ఒక లక్షణం ఆ లక్షణం ఆత్మని పట్టుకుని ఉంటుంది ఆత్మ పుట్టుకలేనిది అని ఒక భావన కలిగే ప్రమాదం ఉన్నది ఎందుకంటే ఆరంభం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి శ్లోకంలో ప్రతి క్లాసులో ప్రతి గంట కూడా ఆత్మ అజము అజము అజము అజము అని చెప్తూ వస్తున్నాం అజో ప్రసన్నవ్య ఆత్మ గీతలో కూడా నజా గతే సో ఈ అజహా అజహా జహ చెప్తున్నారు అంటే ఆత్మ అనగానేమి అజము ఆత్మ అజము ఏది అజమో అది ఆత్మ అని ఈ ఆత్మీయుడు ఒక కొత్త లక్షణాన్ని పెట్టినటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది ఆత్మా అజహ సో ఈ అజహా మన మాట ఏమిటి ఇది ఆత్మ యొక్క యథార్థ స్వరూపమేనా అంటే అది కూడా యథార్థ స్వరూపం కాదు అజహా అనే విశేషణం కూడా వర్ణన కూడా కల్పిత సంవృతిని వచ్చింది అజహా విశేషణం కూడా ఆత్మయందు కల్పితమే పరమార్థంగా చెప్పాలంటే ఆత్మ అజము అని చెప్పడానికి కూడా ఏమీ లేదు ఆత్మ అజము కూడా కాదు మరి ఏమిటి ఆత్మ అంటే జమ్మనకూడదు జమ్మును నిరాకరించడం కోసం అజమన్నాం అలాగనే అజమునే పట్టుకూర్చోకూడదు మరి ఆత్మ ఏమిటి ఆత్మ ఏమీ కాదు ఆత్మ ఆత్మయే అంటే మౌనంగా ఉండిపోదు పరమార్థైన నాప్ అజహ అజహ అని ఎందుకు చెప్పారంటే ఆ స్వరూపాన్ని చేరుకోవటానికి ఒక రకమైన సహాయకరంగా చెప్పారు సో పైకి వెళ్ళాలి అంటే పైకి వెళ్ళాలి అంటే మెట్లు ఉంటాయి మెట్లు మనకి సహకారాన్ని అందిస్తాయి మెట్లు యొక్క సహాయంతో పైకి వెళ్ళచ్చు అలాగే ఆ అజహానే అనే పదంతో ఆత్మని వర్ణిస్తే నేను పుట్టాను పుట్టింది ఆత్మ ఆత్మయే పుట్టింది అనే ఈ భ్రమ ఏదైతే కదో ఈ భ్రమని తొలగించడానికి అజహ ఆ వర్ణన ఒక సోపానంగా పనిచేస్తుంది అంతకుమించి ఇంకా ఏమీ లేదు ఎందుకంటే ఈ సృష్టిలో సత్యమేది అంటే పరమాణువు అని వైశేషకులు చెప్తారు ఏమండి సాంఖ్యులు ఏమంటారంటే ప్రకృతి నుంచి జగత్తు బయలుదేరింది అని వాళ్ళు చెప్తారు మీమానుసుకులు ఏమంటారంటే కర్మ అని వాళ్ళు చెప్తారు బౌద్ధులు క్షణిక విజ్ఞానమే ఈ సృష్టి యొక్క సారము వాళ్ళు చెప్తారు శూన్యవాదులు శూన్యమే అని వాళ్ళు చెప్తారు ఏమండి ఇదంతా కూడా కల్పిత సమృత ఈ వాదాలన్నీ మనం పరిగణనలోకి ఎందుకు తీసుకుంటున్నాము వాటిని నిరాకరించటం కోసం ఈ సంవృతి పరమాణువులే సత్యమని వాడు అంటాడు వైశేషకుడు ఇప్పుడు వారి వాదాన్ని మనం పరిగణనలోకి తీసుకుని నిరాకరించాం ఎందుకంటే ఆ భ్రమ నుంచి బయటపడాలి మనస్సు అందుకోసం ఆ వాదాన్ని పరిగణనలోకి తీసుకుంటాం దాన్ని తిరస్కరిస్తాం సో అది కల్పితము అని నిరూపిస్తాం ఆ విధంగా కల్పిత సంవృత్తిని అది కల్పితమైనప్పుడు అది యథార్థంగానప్పుడు దాని ప్రసక్తి ఎందుకు అంటే ఆ ప్రసక్తి చేయకపోతే వాటిని నిరాకరించకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు మనిషి ఆత్మస్వరూపాన్ని చేరుకోవాలి అంటే ఈ ఈ ఈ రకమైన కల్పిత సంవృతిని అంతని పరిగణించి దానిని అంతని నిరాకరించినప్పుడు మాత్రమే వాడు ఆత్మస్వరూపాన్ని చేరుకోగలుగుతాం అందుకోసం అజహా విశేషణం కూడా ఆ కల్పిత సంవృతిలో భాగంగా అంటే అది అసత్యమైనప్పుడు కల్పించడం ఎందుకనే ప్రశ్న అంటే కాదు ఆ కల్పించటంలో ఒక ప్రయోజనం ఉన్నది మనం ఆత్మస్వరూపానికి చేరుకోవటానికి ఒక సోపానంగా పనిచేస్తుందనే అభిప్రాయంతో దాన్ని మనం కల్పిస్తున్నాం తప్ప అంతకంటే వేరే ఏమీ కాదు ఎందుకంటే దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే ఒకప్పుడు మనము పదముతోటి తత్వాన్ని వర్ణించే ప్రయత్నం చేసినప్పుడు ఆ పదము ఆ తత్వం వైపు మనల్ని తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉన్నది అందుకోసమే పదప్రయోగం చేస్తాం కానీ పదప్రయోగం చేసి మీరు వర్ణించినప్పుడు అది ఇట్కి మీ యాక్ట్ డైరెక్షన్ ఆల్సో అంటే మిమ్మల్ని తత్వం వైపు తీసుకువెళ్ళాల్సిన పదప్రయోగము తత్వానికి ఒక అడ్డుకట్టకంగా పనిచేసినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఇప్పుడు విష్ణు అనే పదాన్ని మంత్రాలు ప్రయోగించాయి విష్ణు అనే పదం ఆ విష్ణు పదానికి అర్థం ఏంటంటే సర్వవ్యాపకమైన పరమాత్మ అని అర్థం ఆ సెన్స్లో విష్ణు పదాన్ని ప్రయోగించాయి ఇప్పుడు వాడు ఏం చేశాడు ఆ పదంలో పట్టుకుని తత్వాన్ని తెలుసుకోవడానికి బదులుగా ఆ పదాన్ని పట్టుకుని ఆ వేదాన్నించి పట్టుకున్నాడు ఆ పదం తద్విష్ణు పరమం పదము సదా పశ్యమితి సూరయ అనే విష్ణు సూత్రంలో మంత్రాలు ఉన్నాయి యజ్ఞో వై విష్ణు సంహిత చెప్తోంది విష్ణు అంటే యజ్ఞమని చెప్తాం యజ్ఞం కర్మ అది విష్ణు యొక్క స్వరూపము అని చెప్తుంది ఆ విధంగా విష్ణువు గురించి వేదాలేమో చెప్పిన మాటని పట్టుకున్నాడు ఆ విష్ణు అనే పదం పట్టుకున్నాడు ఆ విష్ణు అనే పదాన్ని శృతి ఎందుకు చెప్పింది సర్వవ్యాపకమైన ఆత్మతత్వాన్ని వీడు తెలుసుకుని కృతార్థుడవుతాడని చెప్పింది కానీ ఆ పదాన్ని వీడు ఏం చేశాడు విష్ణు ఆయన రూపం పెట్టాడు ఆయనకు అలంకారం అన్నాడు ఇదన్నాడు అదన్నాడు ఆయన చుట్టూ ఒక స్ట్రక్చర్ ఒకటి నిర్మాణం చేసి వైష్ణవిజం అనే ఒక కళ్ళతో ఒకటి తయారు చేశాడు కళ్టో ఒకటి తయారు చేసి ఆయనకి కిరీటం చేయిస్తాను బంగారు చొక్కా చేయిస్తాను బంగారు చేయి చేయిస్తాను అని ఈ బంగారం వెంటబడ్డాడు తప్ప తత్వాన్ని వీదిరిపెట్టేశాడు డబ్బు సంపాదిస్తూ ఉండడం దేవుడికి తెలియటం చేయించాన శాస్త్రం అని చెప్తోంది నువ్వు ఎంత అవసరమో అంతే తీసుకో అంతకంటే ఎక్కువ సంపదని పోగేయొద్దని చెప్పిందా శాస్త్రం ముందు ముందు ఏం చేస్తాడు అవసరమైన దాన్ని మించి కొన్ని కొన్ని వందల రెట్లు మించి అవసరమైన దానికంటే ఎక్కువ ధనాన్ని పోవేస్తాడు ఒకవైపు భారతదేశం వేద దేశం అడుక్కునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది అటువంటి దేశంలో వీడేమో వ్యాపారాలు చేసి కోట్లు గడిస్తాడు ఈ జనాల నుంచి కోట్లు గడిస్తాడు గడించి ఆ కోట్లతోటి దేవుడికేమో కిరీటం చేయండి పెడతానంటే దేవుడికి కిరీటం ఏంటండి ఎవరు చెప్పాడండి ఈ శాస్త్రం ఎక్కడి నుంచి పట్టుకుని చెప్పేది వివేకానంద స్వామి దుమ్మెత్తిపోశారు ఈ కిరీటాలు ఇవే చదవడం మానేశారు ఆ వివేకానంద స్వామి వేదాంతం వెళ్ళి చదవడం మానేశారు ఎందుకంటే చదవడం మానేస్తే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది చదవడం మానేశారు చదవడం మానేసి ఓ కలట ఒకటి పెట్టేసి ఆ కలటు లోపలే ఎంతసేపు అంతే దేవుణ్ణి మేము ఈ అలంకారం చేసాం అలంకారం చేసాం అని ఆ సింబల్ను విరోగిస్తూ కూర్చోం మరి ఎక్కడి నుంచి ఆ విష్ణుహం అనే పదం ఏమైపోయింది is it helping you to know the truth or is it a barrier to the know the truth it has become a barrier